మరణించిన వానికి మళ్ళీ పుట్టుక నిశ్చేయాలి ఎక్కడో కూడా పుడత ఇంకేతనే పితృకర్మ అది చేసేప్పుడు గురిగే అనవసరపు ప్రశ్నలు వేయకూడదు ఫలానికి సంబంధించిన ప్రశ్న అనవసరం పితృకర్మ చేసి పూచి మీ మీద ఉంది చేసేయటమైతే పితృకర్మ పితృ దేవపితృ కాదు అభ్యాం న ప్రమదిత్యం మనకి ఋషు రుణం ఉన్నది ఋషు రుణం అంటే వేదం చదువుకోవడం లేకపోతే గీత చదువుకోవడం ఏదో ఇంకో హళ్ళకి విజ్ఞానాన్ని ఋషి అంటే జ్ఞానం ఋషికి దర్శనాలు మనం విజ్ఞానాన్ని సంపాదించి మనం ఇంకో నలుగురికి విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం అంటే ఋషికోణం ఇప్పుడు హాస్టల్ ఉంది అక్కడ ఏదో విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ పాటలన్నీ ఎందుకు అంటే ఏదో మన ఎవరో పుణ్యాత్ముల వల్ల మనం నాలుగు ముక్కలు నేర్చుకున్నాం అలాగే మనం కొంత కృషి చేస్తే ఇంకో నలుగురు పిల్లలు చదువుకుంటారు అది ఋషికోణం బాగా అది చేసేయటమే చేసేసి వదిలేయటమే అంతేగాని దీని ఫలం ఏమిటి అని అలా అలా ఆలోచించడం తప్పదు అలాగే పితృణము పితృణము పితృదేవతలు పితృదేవతలు అంటే ఇప్పుడు పితృదేవతలు అంటే వివాహం చేసుకుని వంశాంకురాన్ని అలా నిలబెడుతో వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఈనాడు నేను ఇక్కడ నిలిచి ఉన్నాను ఆ వంశ పరంపరను నిలబెట్టాలి అని ఒక ఆగ్రహం పూర్వీకులలో ఉండబెట్టే చాలా గెక్కే ఆగ్రహం అంచేతనే పూర్వీకులు ఎలా ఉండేవారంటే మన ముందు తరం వారు ఎలా ఉండేవారంటే వీటికి పాతికేళ్ళు వచ్చేదైనప్పటికీ ఇంకా బ్రహ్మచారిగా ఉంటే ఇది ఏమిటండి వచ్చినా బ్రహ్మచారి ఏమిటండి అని ముక్కు మీద వేలేసేసుకుని నొక్కేసుకుని చాలా ఇబ్బంది పడిపోయింది పాతికేళ్ళు వచ్చే ఇంకా బ్రహ్మచారి ఏమిటి సరే వివాహం అయింది అనుకోండి అమ్మయ్యా వివాహమైంది ఇంకా తర్వాత సంతానం కలిగియే తీరాలి తప్పనిసరిగా మరో సంతానమే తలగాలి ఇదంతా కూడా అపిత్రు పితృ వ్యవస్థ పితృ రుణానికి సంబంధించిన ఆగ్రహం వాళ్ళు ఏదో మంచుకో చెడుకో ఒక ఆగ్రహం అనేది పెట్టుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము కనుక మనము మనకి వాళ్ళెంట్లో సేవ కూడా చేస్తున్నారు కనుక వాళ్ళకు మనం వాళ్ళ ఆకాంక్షని మనం నిలబెట్టం ఏమిటి వాళ్ళ ఆకాంక్ష ఎలా నిలబెడతారు ప్రజయ సో పితృ రుణాన్ని తీర్చుకునే ఉపాయం ఏంటంటే ప్రజయ వివాహం చేసుకుని సంతానాన్ని కనటము ఆ తర్వాత ృహస్థగా ఉండి వాళ్లకి పేరెంట్స్ డే అని పేరు పెట్టి సంవత్సరానికి ఒక రోజు గుర్తు చేసుకుని ఏదో ఏదో పేరుతో అన్ని కల్చర్స్ లోనూ ఉండే సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుని ఆ ఏదో దానమో ధర్మమో ఏదో చేయటం ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ రిచువల్ ఈజ్ ఆల్సో రిచువల్ యొక్క స్పిరిట్ ఇది రిచువల్ ఏంటంటే వాళ్ళ పేరు మీద దానం చేస్తాం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది కాబట్టి వాళ్ళ పేరు మీద అన్నదానం చేయొచ్చు ధనాన్ని దానం చేయవచ్చు ఇంకేదైనా దానం చేయవచ్చు మొత్తం మీద వాళ్ళ పేరు మీద చేస్తాను అంటే ఇది మన కర్తవ్యం రుణం తీర్చడం కర్తవ్యం మనం రుణం తీర్చాం కదా వాడికి వంద రూపాయలు బాకీ ఉండ రుణం ఇచ్చేసామనుకున్నాం వాడు ఏం చేస్తాడు ఆ రూపాయలు ఎందుకంటే ఏమైనా అర్థం ఉండదు దానికి వాడి బాకీ వాడి చేతిలో పారాయడమే అంతే ఆఖరం ఆ తర్వాత వాడు సద్వినియోగం చేసుకుంటాడు దుర్వినియోగం చేసుకుంటాడో ఏదో చేసుకుంటాడు మన పూర్తి కాదు అదేవిధంగా పితృదేవతలకి ఈ కర్మ చేసే సందర్భం చేసేయటం వదిలేటం ఈ పెండ మనం ఇచ్చిందంటే ఒక పెండం ఇప్పుడు వడ్ యూ వాంట్ ఈ పెండము అదేదో ఒక మహా ఏదో ఒక మహిమ ద్వారా వాళ్ళ చేతిలో పడిపోవాలి వెళ్ళి అక్కడెక్కడో కూర్చుని ఉంటాడో ఆయన ఈ పెండ వెళ్ళాలి చేతిలో పడాలి అట్ ఈస్ దాట్ ఇట్ మేనాట్ హ్యాపీ లైక్ దాట్ యు మే ఎక్స్పెక్ట్ లైక్ దాట్ కాబట్టి అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమవుద్దు మనకు అర్థమే మనం చేసేది ఇప్పుడు కర్మ ఫలాన్ని మీమాంస చేయటం మొదలు పెడితే అదేమీ సెటిల్ కాదు కాబట్టి ధ్రువం జన్మ మృతస్య మరణించిన జీవుడు ఇంకా మనం పెట్టబోయే పిండం కోసం ఇంకా అక్కడ బయట వెయిట్ ఉంటాడు అని అన్నాను యు టేక్ బర్త్ అగైన్ ఇంకో బర్త్ లో తర్వాత ఇంకో శాస్త్రంలో ఏమని చెప్తారంటే దేహముతోటి అభిమానము ఉంటుంది దేహాభిమానము ఉన్నవాడే వ్యక్తి దేహాభిమానాన్ని బట్టి తండ్రి కొడుకు అవుతాడు కానీ దేహాభిమానం లేకపోతే తండ్రి కాదు కొడుకు కాదు ఇంక ఇవే ఉండవు తర్వాత ఈ దేహం మీద అభిమానం ఉండకుండా మరో దేహం మీద అభిమానం ఉందనుకోండి మరో చోట తండ్రో కొడుకుపోతాడు కానీ ఇంక ఇక్కడ ఈ తండ్రే కొడుకే ఇక్కడ నుంచి స్వర్గానికి ఇదే ఈ వ్యవహారం ఏనా అర్థం ఉందో ఈ దేహం ఎప్పుడైతే పోయిందో ఈ దేహ సంస్కారాలు కూడా పోతాయి వెంటనే పోతాయి పోతే వెంటనే పోకపోతే ఓ రోజులోనో నాలుగు రోజుల్లోనో పది రోజుల్లోనో పదకొండు రోజుల్లోనో పోతాయి ఇంకక్కడితో ఆసరవు కాబట్టి ఇంకా అక్కడే వాడు అలా కూర్చొని ఉంటాడు మనం ఇచ్చి పెండం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అన్నది ఊరికే అర్థం అదే ఊరికే మీరు తప్పకుండా ఈ కర్మను చేయండి అని ప్రోత్సాహం కోసం చెప్పి మాట తప్పించి అంతకుమించి మరేమీ కాదు అలాగా శాస్త్రంలో అలా చెప్తారు తస్మాత్ అపరిహార్యయం జన్మ మరణలక్షణ అర్థ अगर सप्तमी उल्लोक अपरिहार्य प्रथमा चपंडी प्रथम सप्तमी की तरह वेलचु प्रथम अर्थ अर्थ अंत विषय अय अर्थ विषय विषय अयम जन्म मरण लक्षण अर्थ पुटका मरण विषय लक्षण अंत अने అనేటువంటి విషయం పుట్టుక మరణములు అనేటటువంటి విషయం ఏదైతే కలదో ఇది అపరిహార్య తప్పించశక్యము కానిది ఒక జీవుణ్ణి పుట్టకుండగా ఆపడము సాధ్యం కాదు పుట్టిన తర్వాత మరణించకుండా ఆపడము సాధ్యం కాదు పుట్టింది మరణించక తప్పదు అపరిహార్యమైన విషయము అది ప్రథమా యకవచనంలో చెప్పండి ప్రథమా నుంచి సప్తమీలో ఎలా మారుస్తారు తచ్చబ్దం ఢట్ సర్వనామ ప్రణావం దాని సప్తమీ వేస్తే దీనికి పక్కన దాని సప్తమీ జోడిస్తే అది సప్తమీలోకి మారుతుంది అలాగే కాబట్టి తస్మిన్ అంటే సప్తమీ తస్మిన్ వేసుకుంటే అపరిహార్యే అర్థే కాబట్టి తప్పించశక్యము కాని విషయమునందు నా అర్హసి నా ఎక్కడున్నా వెర్భ దగ్గరికి పట్టుకెళ్ళాలి ఎక్కడ ఎక్కడున్నా పర్వాలేదు ఒకప్పుడు ప్రారంభంలోనే ఉంటుంది దాన్ని వెర్భ దగ్గరికి తీసుకెళ్తా నీవు శోకించుటకు నా అర్హసి తాగవు అంటే శోకించుట తాగదు అని అంటారు లౌకిక అనుసరించి చెప్తున్నాను పరమార్థ తత్వాన్ని అసలు సందర్భమే కాదు లౌకిక న్యాయం ప్రకారం కూడా పుట్టినవాడు మరణించటంలో దుఃఖించడానికి సందర్భమేం లేదు ఆ మరణాన్ని ఆపడం కుదరదు కాబట్టి నీవు దుఃఖించవద్దు అయితే ఈ మరణాన్ని గురించి కొన్ని భావనలు మానవుల మనస్సుల్లో ఉంటాయి మరణం ఇలా ఉండాలో అలా ఉండకూడదు అని మరణం ఎలా ఉన్నా హోటల్ మరణం అన్నది మరణ వీడి ఇంట్లోనే మరణించాలి వీధిలో మరణించకూడదు అయితే వీధిలోని మరణించాలి ఇంకో మరణించకూడదు ఏటో ఎవరి ధోరణి వాడితే అలాగంటే కండిషన్స్ మనం పెట్టడానికి మనకు అర్హత ఏముంది మనకి మన అధికారం ఏమున్నది యోగ్యతే ఉన్నది ఇప్పుడు అంశాల్లో మనం ఏదైనా కండిషన్ పెట్టేమన్నా అది సందర్భశుద్దిగా ఉండాలి ఏదో మనం భోజనం చేసే ముందు ఎవరైనా భోజనంలో కూర ఎక్కువ వెసులు తింటామన్నా ఏదో అలాగంటే కండిషన్ పెట్టినా ఇట్ కన్ బి ఇంప్లిమెంటేడ్ సో రీజనబుల్ గా ఉంటుంది మరణం ఇలాగే ఉండాలి అని ఒక ఎజెండా తీసుకురావటం అన్నది మాట కాదండి ఎందుకంటే మన అధీనంలో లేని విషయం అపరిహార్యమైన అర్థం అది దాన్ని ఏ విధంగా జరగాలన్నది ప్రభుత్వ ధర్మాన్ని బట్టి నడుస్తూ దాన్ని కూడా మేనికులేట్ చేసేసి శాసించేటువంటి ప్రయత్నం మనము సుతరాము చేయదగలదు అంచేతనే డెఫినేషన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది అపమృత్యువని దుర్మరణమని ఇలాంటి డెఫినేషన్స్ ఇవ్వకుండా ఉంటాయి మంచిది మృత్యువు ఇంక మళ్ళీ దుర్మరణం ఏమిటి దుర్మరణం అంటూ ఏమీ లేదు డెత్ ఈస్ డెత్ అలాగే అపమృత్యువు అనేది ఏమీ లేదు అపమృత్యువు అంటే మరణించాల్సిన దానికంటే ముందు మరణించడం హౌ మరణించాల్సిన దానికంటే ముందు మరణించడం అంటే హౌ కన్ చూసే అంటే ఏవో నార్మల్స్ ఉంటాయి సమాజంలో అందరూ యావరేజ్ అరవై బతుకుతున్నారు వీడు యాభై ఎనిమిదో ఏటో యాభై ఐదో ఏటో యాభై ఏటో అరవైకు ఇది అపమృత్యువు అని ఒక ఒపీనియన్ ఓకే ఇలాగ ఎప్పుడైతే మీరు మరణం మీద మీరు ఎజెండా పెట్టారో మన ఎజెండాకి తగ్గట్టుగా ఒక కర్మ ఒక ఉపాసన ఉంటుంది లౌకికం ఉంటుంది లౌకికం ఉంటుంది కదా నేను అరవై ఏళ్ళు కాదంటే నేను డెబ్బై ఏళ్ళు బతకాలనుకుంటున్నాను ఏం చేయాలి అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే బైపాస్ సర్జరీ చేయించుకోండి అని ఎందుకంటే బైపాస్ సర్జరీ బాగా ఉందంటే మీరు మరి ఎక్కువ బతకాలంటే ఈ న్యాచురల్ వాల్స్ నమ్ముకుంటే లాభం లేదు అందుకేదైనా పక్క వాళ్ళు ఒకటి పెట్టేస్తే నేను మీరు ఇంకెక్కు బతుకుతారు అని వాడు వాడు అలా చెప్పారు ఎంత అవుతుందంటే ఎంతో కాదు రెండు లక్షలు అవుతుంది అటు కేసి వెళ్ళిన వాళ్ళందరికీ బైపాస్ చేసి పంపించేద్దాం అనే ధోరణిలో వాళ్ళు ఫంక్షన్ చేస్తూ ఉంటారు నిజంగా ఈ మధ్యన పేపర్స్ వచ్చేసింది అలాగా ఇన్ని బైపాస్ సర్చరీలు అనవసరం ఊరికే ప్రతిదానికి పిడికి బియ్యానికి ఒకే ఉంటా ఉన్నట్టుగా అటు కేసు వెళ్ళే వాళ్ళందరికీ బైపాస్ అడ్డవాళ్ళం అది పూర్వం బైపాస్ అని ఒక ఎక్స్ట్రీమ్ కేసులో అనేవాడు నోటపోతానికి ఇప్పుడు ఇంకా అది ఏం లేదు కొంచెం నొప్పిగా ఉందంటే బైపాస్ చేసుకొని మీకు హాయిగా ఉంటుంది అంటే నేచురల్ వాళ్ళు మీద నమ్మకాలు లేవే వాళ్ళకే ఈ ఆర్టిఫిషియల్ వాళ్ళు మేము పెట్టేస్తే మీకు కొత్తగా ఉంటుంది అదే బైపాస్ చేయించుకు ఏదో అత్యవసరంగా బైపాస్ చేయించుకున్నారనుకోండి దానికి వాళ్ళు పెట్టి కండిషన్స్ ముందే చెప్పేస్తే వద్దులే బాబు అని అది అయిన తర్వాత వాళ్ళు పెట్టి కండిషన్స్ ఇన్ని అన్ని కావచ్చు ఏదో ఉంటుంది అవసరం చోట అవసరం అవ్వచ్చు గాక కానీ నేను మనం చేసేది ఏమిటంటే అపమృత్యు అనేది ఏది లేదు కానీ మీరు యు వాంట లాంగివిటీ లాంగ్ జివిటీ కావాలి నేను ఎక్కువ కాలం బతకాలి నేను మీరంటే నేను దృష్టాంతంగా చెప్పాను అది లౌకికుడు అంటే లోక వ్యవహార దృష్ట్యా ఈ పని చేస్తే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు అని అంటావు ఏం వాడు అలా అనగాలింది ఒకడు అలా అనగాలింది ఈ వైదికుడు అంటే నష్టమే వచ్చింది ఏం వీడి సొమ్మ వీడి పాపం ఏం ఎందుకు అనకూడదు వీడు నువ్వు ఈ మందు వేసుకుంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు వాడు అనగాలింది నువ్వు ఈ హోమం చేస్తే ఎక్కువ కాలం బతుకుతావు అని వీడంటే తప్పే ఉంది వీడు అంటాడు అన్నమాట ఆయుష్య హోమం చేసినట్లయితే నీకు ఆయుర్దాయం పెరుగుతుంది అని అంటాడు అలా వాక్యం కూడా ఒకటి ఉంటుంది ఎక్కడ మనుస్మృతిలో మాకు ఎక్కడా కనపడలేదు ఎందుకంటే కౌంజిన్య స్మృతిలో ఉంది ఆ వాక్యం అనుభవించుడు నిజంగా కౌండియ స్మృతిలో లేదంటే పరాశర స్మృతిలో ఉంది ఎక్కడో పట్టుకొస్తాం కాబట్టి ఎక్కడో ఉంటుంది కూడా స్కావ పురాణంలో ఉందంటే ఇట్లీ యువర్ క్లీన్ బౌల్డ్ ఉంటుంది తప్పనిసరిగా ఎప్పుడో ఆ మూలం ఉంటుంది లేదా మహాభారతంలో ఉంది వెతుక్కోండి వెళ్ళి లక్షా పది శ్లోకాలు మహాభారతంలో ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఫలానా వాడు చెప్పారని కూడా చెప్పొచ్చు విశ్వామిత్ర మహర్షి జమదగ్గి చెప్పాడు అలాగ అని కూడా యూ కన్సే దాట్ ఒక ఆయన ఫోటోలు అమ్ముతున్నాడు ఒక ఆయన ఏమిటో తెలుసుకున్న ఫోటోలో హనుమంతుడు తులసీదాస్ రామాయణం చదువుతూ ఉంటాడు చేత మీద కూర్చుని కలగోడు పెట్టుకోలేదు అంతే అది ఒక్కడే కలగోడు కూడా పెట్టేసుకుంటే ఇంకా అంటే ఈ బారి కొద్ది చట్టవరం కూడా వచ్చి ఉండాలి ముసలివాడు అయిపోయాడు ఆ పూర్వం ఉన్నటువంటి ఆ ఉత్సాహం తినేది బాగా పెద్దవాళ్ళు అయిన అడుగు కూడా వంగింది ఇంక ఈ పాటికి నిలబడి ఊరికే ఇటు తిరిగి ఓపికలో ఉన్నట్టుగా కనపడ్డు కేవలం కూర్చుని ఆ తులసీదాస్ రామాయణం చదువుతున్నాడు దిస్ ఈజ్ డూయింగ్స్ అలా హనుమంతుడు తులసీదాస్ రామాయణం చదువుతుంటే మేము ఫోటో తీసాము అనే ఆ ఫోటో హనుమంతుడు చదువుతున్న తులసీదాస్ రామాయణం ఎవరు ప్రింట్ చేశారు అని అడిగాడు ఒకటి ఎవరు ప్రింట్ చేశారు అంటే గీతాయ హనుమంతుడు కూర్చుని చదువుతున్నాడు ఓకే ఎక్కడ తీశారండి ఈ ఫోటో అంటే కైలాసం వెళ్లి దారిలో తీశాము అంటే మరి మొన్న మా మిత్రుల కైలాసం వెళ్ళొచ్చారు వాళ్ళు చూడలేదంటే అలా రెగ్యులర్ రూట్లో వెళ్తే రాదు ఇంకో రూట్లో వస్తుంది అని ఈ విధంగా ఈ ఫోటోలో లక్షలాది ఫోటోలు అమ్మేస్తున్నారు న్యాయం ఉంది దాంతో ఆ రకంగా అంత అలాగైతే దానివల్ల ఏమవుతుందంటే యు ఆర్ మేకింగ్ ఇట్ అంటెనబుల్ హనుమంతు గురించి తెలుసుకోవాల్సిన పద్ధతి అది కాదు అంటే కేవలము ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేసి ప్రయత్నం చేసినప్పుడు ఎగరవాడు ఆ విశ్వాసానికి అనుకూలంగా ఉంటే సరే యు విన్ సపోజ్ ఎగరవాడు ఆ విశ్వాసాన్ని వి ఇస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ ఏంటంటే గీతాప్రస్ పుస్తకం పట్టుకుని హనుమంతుడు చదువుతో కూర్చోడేమిటండి అంటే గీతాప్రస్థతి నిల కాక మొన్న వచ్చింది హనుమంతుడు రాడు అందులో తులసీదాసు ఎప్పటివాడు మొన్నటి వాడే అని అన్నట్టు ఈ రకంగా ప్రశ్నించడం మొదలు ఆ శ్రద్ధ మీద ఆఘాతం కలుగుతుంది కాబట్టి అటువంటివి మనం పుష్ చేసి ప్రయత్నం చేయకూడదు అలాంటివి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ అపమృత్యువు సో ఆయుష్య హోమం అని ఒకడు అంటాడు ఇంకోడు ఉపాసన చేసినట్లయితే నువ్వు కాలం బ్రతుకుతావు అని చెప్తాడు వారు చచ్చిపోతానేమో భయపడుతుంటే వారికి ఉపాసన చేస్తే ఎక్కువ కాలం బ్రతుకుతావు అని ఇంకొకటి చెప్తాడు ఈ రకంగా అనేక ఉపాసనలు కర్మలు మృత్యువుని శాసించే ప్రయత్నం మృత్యువుని ఇటు అటు తిప్పే ప్రయత్నం మనకి మన కోరికకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఇదంతా కూడా తగదు అది సరికాదే అపరిహార చేస్తే మొత్తం అర్హసి జస్ట్ ఇగ్నోర్ ఇట్ దాని గురించి శోకమ వద్దు భయం ఇగ్నోర్ ఇట్ అండ్ యు బిక్సె యుక్సెప్ట్ దిథింగ్ అని ఒక వెరీ ప్రాక్టికల్ సత్యాన్ని బోధిస్తున్నది అంచేతనే భగవద్గీత చదివే సందర్భంలో మన లోకంలో చలామణిలో ఉన్నటువంటి ఈ రిచువల్ సిస్టమ్స్ కొన్నింటిని కొంత పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది అన్ని భగవద్గీత చదువుతో ఆ సిస్టమ్స్ను అలాగే అడాప్ట్ చేస్తానంటే కష్టం అవుతుంది దైవికస్ ఎప్పుడవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే టూ మచ్ ఆఫ్ ఉంది రిచువల్స్ యొక్క పరిధి బాగా విస్తరించి ఉన్నది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే యథోచితంగా మనం రిచువల్స్ ని స్వీకరించాల్సింది నిత్య కర్మల్ని స్వీకరించి కామ్యకర్మల్ని వీలైనంత వరకు ప్రక్కన పెట్టి ఎంతవరకు వీలుపెడితే ఎంతవరకు కొన్ని సందర్భాల్లో అవసరమైతే చేసుకోవచ్చు తప్పేం లేదు యోగ్యమైన పద్దతిలో బట్ ప్రిఫరెన్స్ ఈజ్ టు స్టే విత్ నిత్య బట్ నాట్ కామ్య ప్రిఫరెన్స్ ఇస్ లైక్ దాట్ సో ఇప్పుడు ఏదైనా శరీరంలో అనారోగ్యంగా ఉండి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చాయి చాలా దిగుమాలింది ఇంకేం బతుకుతాం ఓపిక కూడా లేదు తర్వాత ఏదో నొక్తి కూడా ఉంటుంది అనారోగ్యంగా ఉంది కాబట్టి భగవంతుడు నన్ను తొందరగా తీసుకుపోతే బాగుండును అని ప్రార్థన చేశారనుకోండి అది కూడా ఆ ప్రార్థన ఇప్పుడు నేను లాజిక్ ప్రకారం ఆ కూడా అనవసరం బట్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ బిహైండ్ గిట్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ బిహైండ్ గిట్ ఏదైనా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి చేసినట్లయితే మరణించి టైం వచ్చినప్పుడే మరణిస్తారు కానీ ప్రార్థన చేసినట్లయితే మనస్సుకు కొంత బలం వస్తుంది ఆ బలంతో ఆ దుఃఖాన్ని లేకపోతే ఆ పెయిన్ ని సహించడానికి సాహం వస్తుంది అదేవిధంగా మరణ భయం ఉన్నప్పుడు ఏదో ఇంకో రకంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తే ఆ మరణ భయం దూరం అవుతుంది మరణం దుఃఖహేతువు కాదు మరణ భయమే దుఃఖహేతువు కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ వీ కెన్ అప్రిషియేట్ ది ఫీలింగ్ బిహైండ్ ఆల్ దోస్ థింగ్స్ సో ఎ ప్రేయర్ to overcome the fear and to feel to feel comfortable and the strong in mind is always wonderful but it uh, should be reasonable and within limits than oh, vaga expand చేసి ఒక పెద్ద విషయం విస్తారమైన కామ్య కర్మగా నిర్మాణం చేసి పెట్టి అలా అనుసరం దీని మీద ఒక మహాత్ముளோ दृष्टాంతం hurdleతార ఓ మహాత్ముளோ kain unnaru ఒక గాడ్ మ్యాన్ సోకాల్ గాడ్ మ్యాన్ ఆయన దగ్గర శిష్య వర్గం ఉన్నది కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు ఈ మహాత్ముడు హీ వాజ్ సిక్ అంటే డాక్టర్స్ వర్ సేయింగ్ హీ మే నాట్ లివ్ లాంగ్ ఏదో హాస్పిటల్లో మొదలు వెళ్ళినప్పుడు ఒపీనియన్ వస్తుంది కదండి ఏదో పుకార్లు కూడా వస్తూ వచ్చినప్పుడు ఈ బాగా చాలా ఎక్కువగా ఆయనకి అటాచ్ అయి శిష్య వర్గము వాళ్ళ పది మంది యాభై మందో వాళ్ళు ఏం చేశారంటే ఆత్మహత్య చేసుకుందాము ఆ మహాత్ముడు చచ్చిపోవడానికి ముందు మనం చచ్చిపోదాము ఎందుకంటే ఆయన మరణిస్తే ఇంక జగత్ ఏముందో అంధకారం అయిపోతుంది కాబట్టి ఆయన మరణించిన ఆయన లేని స్థితిలో బతకడం కంటే ఆయన మరణించడానికి ముందే మనం అతికి మరణిస్తే మంచిది అని వీళ్ళు అనుకుంటారు ఎవరో ప్రపోజలు ఇలాంటివి ఉన్నాయి దెర్ ఈజ్ కల్ట్ ఇన్ అమెరికా వాళ్ళు మాస్ సూసైడ్ చేసుకున్నారు ఈ క్రిస్టియానిటీ కల్త్ లో అలాంటిది ఒకటి వచ్చింది ఇలాంటి కల్సేమో ఉంటాయి ఇది కల్తంటే ఇలాగే ఉంటుంది ఈజ్ ఇట్ ఈ జగత్తులో ఇంత విడ్డూరం ఉంటుందని మీరు అనొద్దు ఎటువంటి విడ్డూరం అయినా ఉంటుంది జగత్తు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళలో ఒకడు అన్నాడు ఈ మహాత్ముడు హీజ్ అండ్ ది డెత్ బెడ్ అండ్ సో జనాథ్ సీక్ హీజ్ అడ్వైస్ వీళ్ళందరూ వెళ్ళి ఆయన అడ్వైస్ అడిగి ఉంటే మరి ఆయన ఏం చెప్పేవారు ఏమో అది అలాంటివి పెట్టండి హీఈస్ నాట్ ఇన్ పొజిషన్ టు గివ్ అడ్వైస్ అప్పుడు వీళ్ళలో ఒకడున్నాడు ఇంకొక మహాత్ముడు ఉన్నాడు ఆ సమీపంలో ఆ బృందావనంలోనో ఎక్కడో వీళ్ళు ఆయన ఒకసారి సలహా అడుగుదామని చెప్పేసి అంటారు అంటే వీళ్ళందరూ వీళ్ళ ఆయన్ని సలహా అడుగుతారు సలహా అడిగితే ఆయన అంటారు అబ్బాయి ఆ దృష్టి తప్పు నా ఉద్దేశ్యంలో ఆ మహాత్ముడు కనుక ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్న పక్షంలో మీరు ఇటువంటి ప్రపోజల్ ఆయన ముందు పెడితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని కూడా కోప్పడి ఇటువంటి తప్పుడు ఆలోచన చేయవద్దని కోప్పడతాడు ఆయన యొక్క అధిష్టం ఏమిటంటే మీరందరూ కూడా ఆయన తరువాత కూడా ఆయన బోధించిన ధర్మాల్ని పాటిస్తూ జీవించాలని ఆయన అభిష్టం అయి ఉంటుంది నేను అలాగే ఊహిస్తున్నాను కాబట్టి ఈ ఆలోచనను మీరు కట్టుబెట్టవలసింది ఆయన చెప్తారు వీళ్ళు ఇళ్లకు ఆ తర్వాత ఆయన పోతారు ఆ మహాత్ముడు ఆయన కాలం చేస్తారు ఇదూ బానే ఉంటారు సెంటిమెంట్ తప్పిస్తే వీ గన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ బట్ it is a uh, a feeling and it is a sentiment only a bit intense sentiment but still it's a sentiment ali adhi samayam katta lokam <laughs> odi mari veellandaru era prakaranga vaala dabbu sabbadhana illu vachhi anne nadipistharu antaru unke allaga ala nadipisthunna samayam kaabatti ee vidhanga cult type of development is also not very correct these are all wrong tho smala pariharie the matu sochu kemarasi పర్వత శ్లోకం అవ్యక్తీ భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనా త్రకాదేవన కొంచెం ఈ జన్మ మరణాల విషయంలో ఒక్కమిసారి ఇండిఫరెన్స్ జస్ట్ రైజ్ అబౌ వన్ నాచ్ ఓవర్ అండ్ అబౌ ది నార్మల్ సెంటిమెంట్ నార్మల్ సెంటిమెంట్ కానీ ఒక్కడు పైన ఉండటం మంచిది ఆ రకంగా బోధిస్తున్నాడై ఇక్కడ అవ్యక్త శబ్దానికి పూర్వంలో వచ్చిన అవ్యక్తో అవ్యక్త శబ్దం అర్థం కాదు అక్కడ విస్తారంగా ఈ అన్మానిఫెస్ట్ చైతన్యం అని చెప్పాం ఇక్కడ అవ్యక్తం అంటే తెలియనిది అదేమిటో మనకు తెలియదు అని అవ్యక్తం అంటే కంటి కనపడేది కాదు తెలిసేది కాదు అని సో అవ్యక్తాదీని భూతా ఒక భూతం అంటే ప్రాణి ఒక పిల్లవచ్చు పిల్లి పిల్లవచ్చు లేకపోతే మనిషే అవ్వచ్చు ఏదైనా అవచ్చు భూతం అంటే ప్రాణి మనిషిని తీసుకోండి మనిషి గురించి చర్చ ప్రధానంగా ఓ శిశువు ఉన్నాడు పుట్టినాడు పుట్టినప్పటి నుంచి మనకి వాడి సంగతి తెలుసు ఇవ్వ వీడు ఫలానా తల్లిదండ్రుల కొడుకు అని తెలుసు వాడికి పేరు పెట్టారట అని కూడా తెలుసు పుట్టినప్పటి నుంచి మనకి వాడి సమాచారం అంతా తెలుసు ఇప్పుడు పుట్టాడే పుట్టకముందు వాట్ వస్ హీ అంటే మనకేం తెలుసు వీడి ఏ కర్మఫలం కారణంగా ఈ జన్మ ఈ తల్లిదండ్రుల కడుపున ఈ పురుషుడుగా స్త్రీగా పుట్టాడు ఈ దేశంలో ఈ కాలంలో పుట్టాడు అని మీరు అడిగారనుకోండి ఏం చెప్తారు ఏమోయ్ బాగున్నావా మీ నాన్నగారితో మాట్లాడాలా వెయిట్ చేస్తావా అను కూర్చో సో ఒకవేళ అలాంటి సమాచారం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందా సమాచారం పుట్టినప్పటి నుంచి ఖాయంగా చెప్పొచ్చు వీడు ఫలానా యూ కెన్ డిఫైన్ ది పర్సన్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ ఈ విధంగా వీడు పుట్టుటక ముందు పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో అడుగుతారు ఏం చెప్తారు అవ్యక్త ఆదీని వీడి రకంగా పుట్టకముందు వీడి సమాచారం ఏమిటో మనకి తెలియదండి అవ్యక్తాదీని భూతాని అవ్యక్త నిధనాన్ని ఏవ సపోజ్ ఓ వ్యక్తి మరణించుతున్నాడు మరణించబోతున్నాడు మరణిస్తున్నాడు మరణించాడు ఇప్పుడు వీడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తాడు అది ఆ సమాచారం ఎలాగా అంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు ఏమోనండి తెలియదు అది అంటున్నాడు అవ్యక్త నిధనాన్ని ఏవా చూడండి ఏవా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ జీవుడు ఇక్కడ మరణించాక ఎక్కడికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా లేదంటే మేము మళ్లీ సంవత్సరం తద్దనం పెట్టినట్టు ఇంకా స్వర్గంలోనే ఉంటాడా లేకపోతే అప్పటికి జన్మ అయిపోయింది కింద అప్పటికి పుట్టేసి ఎక్కడో పుట్టేసి మరి ఎక్కడో పుట్టేసి ఉంటే మేము సంవత్సరం అయిన తర్వాత తద్దినం పెట్టలేకర్లేదా ఏం చెప్తామండి అవ్యక్త నిధనాన్నేవా మరణించిన తర్వాత వారి చిరునామా కాని వాడి యొక్క మంచి చెడులు కానీ సమాచారం ఏమీ తెలియదు మరి నీకేం తెలుసాయా పుట్టుక ముందు ఏమీ తెలియదు అంటావు శ్రీకృష్ణుడు పుట్టు మరణించిన తర్వాత ఏమీ తెలియదంటావు మరి ఏమిటి నీకు తెలుసున్నదేమిటి వ్యక్త మధ్య ఆ మధ్యలో వాడి జీవితాన్ని గురించి కొద్దో గొప్ప తెలుస్తూ ఉంటుంది అంటే కొంత తెలుస్తుంది ఇది పరిస్థితి ఈ పరిస్థితిలో తత్రకా పరిదేవన ఆ మరణించిన వాడి గురించి మరణించబోయే వాడి గురించి వై యుడ్ గ్రీవ్ ఓవర్ హిమ్ ఇప్పుడు మరణించబోతున్నాడు అండి ఒక వ్యక్తి ఆ మరణం కారణంగా వాడి కష్టాలన్నింటి నుంచి విముక్తుడైపోతున్నాడు అనుకోండి వై షుడ్ యూ గ్రీవ్ అబౌట్ ఇట్ అంచేత నేను చెప్తున్నా కదా లోకల్లో ఎలా ఉంటుందంటే వీఆర్ సపోజ్ టు గ్రీవ్ దేర్ ఫార్ వీ గ్రీవ్ నిజంగా వీఆర్ సపోజ్ టు క్రైమ్ ఓసారి అలా అయింది కూడా అది ఎలాగంటే ఒక గృహంలో ఎవరో పోయారు ఎవరో పెద్దవాళ్ళు పోయారు పోయినప్పుడు సహజంగా కొంత దుఃఖం రావటము కొంత రోదనము అది ఉంటుంది అయితే ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎవరోలో వచ్చి ఫలానే వాళ్ళు వస్తున్నారు అని ఆ వీధి మొదలో ఉన్నారు వాళ్ళ నవాళ్ళు వస్తున్నారు ఆ ఎవరో వస్తున్నారు మా ఈ వాటికి కొంచెం మొదలు పెట్టండి అంటే వీళ్ళు కొంత రోదనము మొదలు పెడతారు రోదనం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు వస్తారు ఆ రోధిస్తున్నటువంటి వాళ్ళని అయ్యో పాపం ఇలాగే పోయారట చాలా దురదృష్టం అవునండి అని వాళ్ళు కూడా రోదనం సావర్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా కొంత రోదనాన్ని కలిసి చేస్తారు వీళ్ళు రోదిస్తారు వాళ్ళు రోధిస్తారు వాళ్ళు చూస్తారు ఆ తర్వాత చాలా అడుతుంది వాళ్ళు వస్తారు ఆ తర్వాత వీళ్ళు వీళ్ళ కార్యక్రమాల్లో వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా వీఆర్ సపోజ్ టు క్రైమ్ వేరు క్రైమ్ దిస్ దిస్ కష్టం ఇట్స్ కస్టమరీ టు క్రాక్ సో వెర్ ఇట్ ఈస్ కస్టమరీ యూ షుడ్ బి ఫాలోది కస్టమ్స్ వేరు ధర్మం వేరు కస్టమ్స్కి ధర్మానికి సంబంధం మన సమాజంలో కస్టమ్స్ ధర్మాల కింద చలామణి అవుతూ ఉంటాయి అది సరికాద కస్టమ్స్ షుడ్ బి రికగ్నైజ్ కష్టం కస్టమ్ని ధర్మంగా చలామణి చేసే ప్రయత్నం చేయకూడదు కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు సో దే క్రియేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ very problematic anyway so it is customary to cry therefore they cry If this is unnecessary and the customer has no logic in it why should you follow it tapra ka paridevana now do you feel like crying okay go on cry so that the a burden upo thunde after that you can feel light no no i don't feel like crying but i am supposed to cry therefore i cry what is that it is not necessary tapra ka paridevana అంచేతనే నేనేమంటానంటే క్రయింగ్ వద్దు క్రయింగ్ ఎందుకు చక్కగా నామాన్ని జపించండి అంటే నామాన్ని అంటే గాయత్రీ మంత్రం అవే కాదు గాయత్రీ మంత్రానికి మళ్ళీ ఏవో కొన్ని శుచి శుచి ఇది ఇది అపవిత్రం ఇలాంటి భావనలు కొన్ని ఉన్నాయి కాబట్టి మంత్రాలు తంత్రాలు వద్దు రామనామం మీరు ఎప్పుడైనా జపించవచ్చు దానికి అపవిత్ర అపవిత్రోవా సర్వావస్థాంగతో యస్మరేత్ పుండరీకాక్షం స్వాహ్యాభ్యంతర శుచి రామా అనే నామాన్ని జపించడానికి మీరు అది శుచి అశుచి శ్మశానంలో నిలబడి జపించచ్చు దేవాలయంలో నిలబడి జపించచ్చు నరకంలో ఉండి జపించు నరకంలో ఉన్నవాళ్ళు జపించవచ్చు స్వర్గంలో ఉన్నవాళ్ళు చెప్పించవచ్చు కాబట్టి రామనామాన్ని జపించండి రామరామ రామరామ అంటుంటే అది జపించడానికి అనుకూలంగా లేదండి కీర్తనికి అనుకూలంగా జపానికి అనుకూలమే కీర్తనికి అనుకూలంగా లేదంటే హరే రామ హరే రామ దట్ యూ సో అలాగేదా ఒకటి తీసుకుని చక్కగా కీర్తన చేయటమే ఆ సందర్భం వచ్చినప్పుడు సంథింగ్ యూ హెవ్ టు ఎగ్జిబిట్ మన దుఃఖాన్ని ఎగ్జిబిట్ చేయాలి బికాస్ దే హె కే టు టాక్ విత్ అండ్ వీ హగ్జిబిట్ అవర్ ద సారో దిస్ ఈస్ ది వే యుట్ హ ఒకవేళ మీకు సపోజ్ ది పీపుల్ ద మిజల్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దట్ ఆర్ కెనాట్ డూ ఇట్ ఫర్ సమ్ రీజన్ ఆట్ దర్ of the అలాగే చేయాలి గానీ బిగ్గరగా రోదించడం క్రయింగ్ హెస్ మీనింగ్ హెస్ బిక మచ్ సో దేర్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ ఆఫర్ దేర్ సర్వీసెస్ వాళ్ళు ఐదుగురు ఆరుగురు ఉంటారు వాళ్ళు గ్రూప్ ఉంటారు అలాగే వాళ్ళు ఐదు ఆరుగురు కలిసి ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయి ఉన్నారు దే ఆఫర్ దే సర్వీసెస్ వాళ్ళ అడ్రస్ లోనే ఉంటుంది ఇప్పుడు మనకి కేటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి కదా ఆయన ఆయన దగ్గర ఒక గ్రూప్ ఉంటారు నలుగురు ఐదుగురు ఉంటారు ఆయన హెడ్ కుక్ అయిన ఆయనకు నలుగురు ఐదుగురు సపోర్టర్స్ ఉంటారు ఆయనకు అడ్రస్ ఉంటుంది టెలిఫోన్ నెంబర్ ఉంటుంది సెల్ఫోన్ కూడా ఉంటుంది మీరు ఆయనకి చెప్పి ఇలా బలానాడు వంద మందికి భోజనం కావాలి మీకు మెనూ ఏమిటో చెప్పండి అని అడుగుతారు ఈ మధ్యన వాళ్ళు ఏం చేస్తారంటే మెను లెవెల్స్ పెట్టుకున్నారు ఏబిసిడి ఫోర్ లెవెల్స్ ఆఫ్ మెనూ సో మీకు ఏ మెనూ లెవెల్ కావాలి అలాగే ఏదో అడిగేసి మీకు ఆ మెను ఆ టైంకి అందజేసేస్తారు అలాగే ఈ క్రైమ్ గ్రూప్స్ ఉన్నాయి మెయిన్లీ లేడీస్ గ్రూప్స్ ఒక అమ్మవారి దానికి ఆర్గనైజింగ్ చేస్తారనమాట వారికి టెలిఫోన్ చేసేస్తే వారికి సమాచారం పంపించేసి మీరు ప్లేస్ అడ్రస్ ఇచ్చేసి టైం చెప్పేస్తే ఎంత టైం కావాలి వాళ్ళ వరకు ఎంత చెప్పిన వాళ్ళకి వ్యవస్థ ఉంటుంది వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు కొంచెం వాళ్ళకి వచ్చిన వాళ్ళ కమ్యూనిటీలో మీరు అరేంజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు దేకంబాయి ఆటో వాళ్ళు వాటి వారిని ట్యాక్సీ చేసుకొస్తారు వాళ్ళకి ఆ ఖర్చులన్నీ కూడా మీరే గృహస్థులు మీరంటే నా అభిప్రాయం ఆ రకమైన గృహస్థులు ఉంటుంది ఇచ్చినట్లయితే వాళ్ళేమో కొంతసేపు చాలా సుస్వరంగా కూడా రోదరానికి కూడా ఒక రీజనబుల్ గా ఉండరు కదండి సో వాళ్ళు చాలా పద్ధతిగా వాళ్ళు రోదనం చేస్తారు దానికి ఒక టైమింగ్స్ పెట్టుకుని చేసేసి ఆ టైం అయిపోయినట్టు వాళ్ళ దాన్ని కూడా వెళ్ళిపోతారు సో ఆ కష్టమో సాటిస్ఫై చేసినట్లు సో టు దట్ లెవెల్ ఇట్ బికెమ్ కస్టమరీ నాట్ నెసరీ పరిదేవనీబీ క్రైమ్ దీనికి అవతారిక ఏమంటారు చూద్దాం ఇది నేను నా ఒపీనియన్ నాకు వచ్చిన మాటలు చెప్పాను భాష్యకారులు అనే మాటలు కూడా చూస్తే మీకు సమగ్రమైపోతుంది అక్కడికి కార్యకరణ సంఘాతాత్మకాణ్య భూతాన్యుద్దిశ్య శోక కతున్న మాకు అవ్యక్తము ఆత్మావికారీ నిత్యము దేశకాల పరిచ్ఛేదరహితము ఇవన్నీ మాకు తెలియవండి మాకు తెలిసింది ఎంత మాత్రమే భూతాని అంటే ప్రాణులు ప్రాణులు అంటే మనుషులు తీసుకోండి ప్రాణులంటే ఇప్పుడు మిగతా ప్రాణులన్నీ ఊరికే భూతానే అంటూ ఉంటారు నష్టల ప్రాణులకి వర్తిస్తుంది నియమో మనుషులకి ప్రధానంగా వర్తిస్తుంది భూతాన్ని ఈ ప్రాణులు వీళ్ళు కార్యకరణ సంఘాతాత్మక అని అతి మాకు తెలుసున్నది ఈ భూతములు ఉన్నాయి ఈ భూతములు ఎక్కడి నుంచి వచ్చాయి వీటి మూలంలో ఆత్మ ఉంది ఇవన్నీ మాకు తెలియవు మాకు తెలుసున్నదల్లా ఓ దేహం ఉన్నది అదే సత్యం ఆ ఇంద్రియాలు ఉన్నాయి అదే సత్యం సో దేహేయము ఇంద్రియములు మనస్సు ఉంది అదే ఈసో దేహము ఇంద్రియములు మనస్సు కలిస్తే ఎంతో మనిషి అంతే నాకు తెలిసింది అంతే కాబట్టి మేము మేము రోధిస్తే మీసోమేం పోయా అంటే అలా అనుకున్నా కూడా నువ్వు నువ్వు అనుకున్నట్టే ఆత్మకి జీవతత్వానికి అదే అర్థం చెప్పినా కూడా అటువంటి కార్యకరణ సంఘాత రూపమైనటువంటి ఆ సముదాయము శిథిలమైనప్పుడు అంటే ఆ వ్యక్తి మరణించడం అంటే ఆ సముదాయం శిథిలం అలా అయినప్పుడు అటువంటి మరణించిన వ్యక్తిని ఉద్దేశించి దుఃఖించుట శోకర్ యుక్త ఆ వ్యక్తిని గురించి దుఃఖించుట చేయద పని కాదు కర్తుం న యుక్త శోక కర్తున్న శోకము చేయదగినటువంటి పని కాదు కాబట్టి శోకించుట సర్వథ అనుచితము మీద ఆత్మతత్వం తెలిసాక మానేస్తాం శోకించడం ప్రస్తుతానికి శోపిస్తూ ఉంటాం అంటే అది కూడా అనుచితమే ఎందువల్ల ఎందువల్ల నమగ భాష అవ్యక్త అవ్యక్తమదర్శనం అనుపలబ్ధి ఆది ఏషాభూత భూతాని మిాదికార్యకరణసాత్మకానా అవ్యక్ూత ప్రగత్పత్తే భూత భూత ప్రాణులు అవ్యీని అవ్యక్తములైన ఆదులు గలవారు ఈ భూతాలంటే ఎవరండి వీళ్ళు ఈ భూతములు అంటే భూతములు అంటే ప్రాణులు ప్రాణులు అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి బోధ యొక్క సందర్భాన్ని బట్టి ఇదిగో వీడు నా మిత్రుడు నాకు మిత్రుడు వీడు నా పుత్రుడు ఆదిశబ్దం ఆదిశబ్దం చేత వీడు తండ్రి వీడు తల్లి అని ఈ విధంగా బంధువర్గము ఇది ఇలాంటి పదాలతోటి మనం వ్యవహరిస్తున్నాం ఆ వ్యవహరించబడే వాళ్ళందరూ వాళ్ళు ఏమిటి కార్యకరణ సంఘాతములే కార్యకరణ సంఘాతాలకే ఈ పేర్లు అన్ని పెట్టుకున్నారు పంచభూతం ఇప్పుడు ఇది మనం పెట్టుకున్న పేర్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే మా నేను ఉన్న పిల్లలు ఆదివారం నాడు వాటి ఆటలే వాడుకుంటున్నారు చెన్నపిల్లలు ఐదారేళ్ల పిల్లలు అయితే పదేళ్లలో పిల్లలు వాళ్ళు ఏం ఆట్లాడుకుంటున్నారంటే ఆ ఒక ఒక అమ్మాయి షీ రన్స్ ఎ షాప్ పచారీ షాప్ రన్ చేస్తుంది ఈ మిగిలిన మూడు పిల్లలు ఉన్నారు వీళ్ళు నలుగురు పిల్లలు ఆట అనమాట మిగిలిన మూడు పిల్లలు వీళ్ళొచ్చి ఆ పచారీ షాప్ వచ్చి కొనుక్కుని వెళ్తారు ఆ పిల్లలు వచ్చి అడుగుతుండే నువ్వు కేజీ కందిపప్పు అని అడుగుతుంది అడిగితే అమ్మాయిం చేస్తుంది అంటే ఒక కాగితంలో అక్కడ ఉన్న కొంచెం ఇసక ఇలా తీసి కట్టి ఇంకో కేజీ కందిపప్పు అలా ఆట ఈ కొనుక్కునేవాళ్ళు ఇవి తీసుకెళ్లి ఒంట వండుకుంటా అది కూడా ఆటలో భాగం ఈ వంట ఉండే ఓ తల్లి క్యారెక్టర్ పిల్లల క్యారెక్టర్లు ఇదిగో ఇది తినండి అని ఇదిగో వంట ఉండే ఇది తిను ఇది కూర అనిస్తుంది ఇస్తే ఈ పిల్ల తీసుకుని ఇలా తిన్నట్టు నటిస్తుంది ఇలా ఆడతారండి ఇలా అరగంట బొమ్మలాటనో ఏదో బుబాలాటనో ఇదో ఇలా అరగంట సేపు నేను జాగ్రత్తగా కిటికీలో పరిశీలించా మనం విన్నామంటే వాళ్ళు మానేస్తారు డిస్టర్బ్ అయితే మానేస్తారు వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకుండా పరిశీలిస్తే వాళ్ళు విత్ ఆల్ సీరియస్నెస్ ఆడుకుంటారు అన్ని డైలాగులు సిస్టమాటిక్ గా ఉంటాయి ఆ తర్వాత ముఖంలో ఆ కవలికలు అన్ని కూడా ఆ తల్లి క్యారెక్టర్ లో గంభీరంగా ఉండాలంటే షీ యాక్స్ లైక్ దాట్ ఈ పిల్లల క్యారెక్టర్ కొంచెం ఇటువంటి ఉండాలంటే షీ యాక్స్ లైక్ దాట్ తల్లి కొప్పటితే అలరు మానేయాలి అంటే షీ స్టాప్స్ సో ఈ విధంగా ఇన్ ఆల్ రెస్పెక్ట్ పాసిబుల్ ఈ ఆట మానవ జీవితం కూడా అంతే అంతకు మించి దీంట్లో సారం ఏమీ లేదు పాంచభౌతికమైన దేహాలు ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఈ తిరిగి సామర్థ్యం ఈ దేహాలకు ఎందుకు వచ్చిందండి అంటే ఆ దేహములన్నిటి ఎందు ఆ ప్రాణశక్తి ప్రతిఫలిస్తూ ఉంది ఈ ఫ్యాన్లన్నిటికీ ఇలా గెలిగిన తిరిగి వస్తున్నాయి ఈ శక్తి వీటికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి రావడం ప్రకృతిలో ఉన్న శక్తి ప్రకృతిలో సూర్యశక్తి అంతటా విస్తరించి ఆ శక్తే జలపాతాల రూపంగా ఆశక్తే ప్రకటమైనది ఆవిర్భవిస్తూ ఉంది ఆ జలపాతాల్లో ఉన్న శక్తి ఇదిగో ఇలా ఫ్యాన్ రూపంగా ఇక్కడ ఎరగరా తిరుగుతుంది ఈ శక్తి ఈ శక్తి మహాశక్తి దీనికి సంబంధించిన శక్తి అని అలాగే ఇండివిజువలైజ్ చేయడానికి ఏమైనా సందర్భం ఉందా అలాగే ఇండివిజువలైజ్ చేయడానికి వీలేదు ఆ సర్వ వ్యాపకమైనటువంటి ఆ మహాశక్తే అన్ని చోట్ల ప్రకటమవుతోంది ఈ ఫ్యాన్లో ఎందుకు ప్రకటన ఈ గోడలో ఎందుకు ప్రకటన కాకలేదంటే ఈ గోడకి ఆ రకమైనటువంటి లక్షణం లేదు ఆ శక్తిని తనలో ఆ రూపంగా ప్రతిఫలింపజేసే శక్తి ఆ లక్షణం దానికి లేదు ఆ లక్షణం దీనికి ఉంది కాబట్టి అలా ప్రకటమైపోతుంది అదేవిధంగా ఈ దేహాలన్నిటి నుండి పంచభూతములను వచ్చిన దేహాలు అలా సమావేశం అయ్యాయి ఆ బయలాజికల్ ప్రాసెస్ లో ఆ పంచభూతాలన్నీ చోట చేరి దేహము ఆ దేహంలో ప్రాణం ప్రతిఫలిస్తోంది కాబట్టి ఆ ప్రాణము ఇటు తిరిగేసి ఏవేవో మాటలు మాట్లాడేసి ఏవేవో ఆలోచనలు చేసి ఏవేవో పనులు చేస్తోంది ఈ పరులు ఆలోచనలు మాటలు ఈ సందర్భాన్ని బట్టి ఒక సోషల్ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ డెవలప్ అయిపోయి పుత్రామిత్రాన్ని ఇలాంటి పేర్లు పెట్టేసి ఈ పేర్లే పరమ సత్యము అని మనం బతుకుతూ ఈ నామరూపాలు ఈ పెట్టు పెట్టుకున్న పేర్లు ఇవి పెట్టుకున్న పేరంటే ఉకే ఇన్సిడెంటల్ గా పెట్టుకున్నామనే కానీ దాంట్లో వాస్తవం కాదని అభిప్రాయం ఈ పెట్టుకున్న పేర్లు ఎంత బలమైపోయాయంటే అసలు సత్యాన్ని పూర్తిగా విస్మరించేలాగా అయిపోతుంది रात का सत्यन दूसरा पेर्टे तपिस्ट वीट उ अभी अयथार्थमु अयथारथम पर्वे यथार्था कपिपुच्चुट इज दाब इन आ रक अत कोपुत्रित अनेल का संघातम तप मरेमी का भूता आदि आदि इधे अव्यक्तम అవ్యక్తం అంటే ఇంద్రియ గోచరం కాదు వికారి అలా కాదు అవ్యక్తం అంటే ఆదర్శనం మన కంటితో చూసింది కాదు అదే సొంతంలో బయలుదేరాడు ఈ తల్లి కడుపును కుట్టాడు మేము చూసామండి ఏమిటి అలాగే తెలిసిది కాదు అవ్య ఆదర్శనం ఆదర్శనం అంటే కేవలం కంటికి కనపడకపోవడమే కాదు అనుపలబ్ధి ఉపలబ్ధి తెలియడం అనుపలబ్ధి తెలియనిది కాదండి మా దగ్గర నాడీ గ్రంథం ఉంది దాంట్లో తెలుసు నాడీ గ్రంథం ఉంది ఏమిటి ఏ నాడీ గ్రంథం ఉందంటే ఇంత పొడుగు గ్రంథం ఉంటుంది ఇంత పొడుగు గ్రంథం నా దగ్గర ముప్పై ఉన్నాయి మీరు చూడాలంటే చూపిస్తాయి ఇక్కడ అది నాడీ గ్రంథాలని నేను ఎందుకంటే అవి అంత ఓల్డ్గాను అంతలాగా ఉంటాయి అవి ఇలా ఓపెన్ చేసినా మీరు చదివితే ఎలాగో కుదరదు ఎందుకంటే సంస్కృత లిపిలో ఉంటాయి ఆ లిపి కూడా చేతలోకి తినేసి చాలా శిథిలంగా ఉంటుంది అదేదో నేను అన్వితార్థ ప్రకాశాన్ని భగవతానికి ఒక వ్యాఖ్యానం ఉంది అది నాకే వర్కౌట్ అవుతుంది నాకు తప్పకుండా ఎవరికి వర్క్అవుట్ కాదు ఎందుకంటే అది అంత శిథిలావస్థలో అవుతుంది మన ఆయన గారు దాంతో ఆయన జీవితం గడిచిపోయింది నేను దాంతో నా జీవితం కూడా గడిచిపోతుంది నా తర్వాత ఇంకోటి అది చదివి అర్థం చేసుకోగలుగుతాడా కౌన్ జానే వీ కానుక అది నాడీ గ్రంథము అని నేను చెప్పినా ఎవడూ కాదని వాళ్ళు ఐకెన్ సేదీ ఇప్పుడు ఒక పుస్తకం ఉంటుందండి కొంచెం పాతదిగా ఉంటుంది అది ఇక్కడ పెట్టి ఇదిగో ఈ పుస్తకాన్ని అగస్త్య మహర్షి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాశాడు అంటే యు ఆర్ బ్లఫింగ్ ఆర్ యు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు కన్వే ఐ బిలీఫ్ టు మీ ఇఫ్ యు ఆర్ ఎ సిన్సియర్ పర్సన్ విట్ ఈస్ యువర్ బిలీఫ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సిన్సియర్ దెన్ యూ ఆర్ ట్రైంగ్ టు బ్లఫ్ ఓకే పోన్లండి అదే నాడి అగస్త్య నాడి అగస్త్యుడు ఎందుకంటే ఇప్పుడు వ్యాసుడు అన్నాడు అనుకోండి వ్యాసుడు అంటే వ్యాసుని యొక్క లిటరేచర్ ఏదో కొంచెం ముందు తెలుసున్నవాళ్ళు ఇటు కొంత తెలుసున్న వాళ్ళు ఉన్నారు అవే వ్యాసుడు అలాగేం రాయలేదండి పద్దెనిమిది కురాణాలు రాసేటప్పుడు మాకు ఆ లిస్టు కూడా వచ్చు మీరేమో ఏదో వ్యాసనాడి అంటే అది సందర్భంగా లేదు వ్యాసనాడి అని ఎవడో అన్నారు శంకరాచార్య నాడీ అని అనరు ఎందుకంటే రాసిన పుస్తకాలు ఏవో తెలుస్తూ ఉంటాయి రామానుజాచార్య నాడీ అని అన్నారు ఎందుకంటే ఆయన ఏమో పుస్తకాలు రాస్తే కనపడుతూ ఉంటాయి కాళిదా నాడీ నో నో ఈ సుడ్ నాటి కాళిదాసు పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి so but you take a few names who are who are not known to have written any books whatsoever agastudu pusthakalanu raayaledu agastudu he is supposed to be the forefathers of tamil grammar alagedo anta jamadagni vashishthudu vashishthudu kuda less popular hai. maybe you can make him popular also parashara is a very uh, parashara ఇలాంటివేమో కొన్ని పేర్లు ఒక ఆయన నాతో అన్నారు నాకు విశ్వామిత్రులతో అనుభవం ఉందండి అంటే విశ్వామిత్రులతో అనుభవం ఉంది అంటే ఏమిటంటే విశ్వామిత్ర ఈజ్ అరౌండ్ అండ్ ఐ కెన్ మిక్సిమ్ ఇన్ఏన్ఏ నాల్ ప్లేన్ లో నేను ఆ ప్లేన్ లెవెల్ కి ఎదగలను మీరు ఎవరు చేయలేరా పని అప్పుడు నాకు ఆయనతో అనుభవం ఉంది ఆ రకంగా ఎదర్ హీస్ బ్లసింగ్ ఆర్ హీస్ జస్ట్ పుషింగ్ లెస్ బిలీఫ్ అరౌండ్ he is not supposed to do that adeve samajayaniki hetakari kaantade so ee naadi okay ee naadi lo so, ipudu mana okay. telugu vallu entha south india lo entha mandi unnaru 100 koottla 30 40 koottla mandi unnaru ee 30 40 koottla mandi yokka puttpurutra alani dantlo unnayi ho inta inta pustakamlo 30 koottla mandi puttpurutra alala untayandi ante ee 30 koottla mandane vargikarinchar anamata అంటే వర్గీకరణ అంటే వర్గీకరణం కూడా అయిపోతుంది వీళ్ళందరి కుటుంబ ఉత్తరాలు ఇలా ఉంటాయి అలాగ నా హౌ ఈచ్ జీవా ఈస్ డిఫరెంట్ ఫ్రం ఎవరి అదర్ జీవా సో ఎవరు వెళ్తే ఎవరు వెళ్ళినా అరే ఈ మీది లేదండి దీంట్లో దొరకలేదు నాకు అని ఎవరిని నిరుత్సాహపరచది ఎవరు వెళ్ళినా వాడు నా ఉంది ఇక్కడ ఎవరు వెళ్తే నేను వెళ్తే నాకుంది మీరు వెళ్తే మీరు ఎవరు వెళ్ళినా ఉంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఉంది దాంట్లో మొత్తం పృథ్వీలో ఉన్న వాళ్ళకి అందరిది ఉంది ఇంత ప్రసంత పుస్తకంలో అంత ఎక్కడి నుంచి వచ్చిందండి ఓకే ఉంది నాది ఏ ఉందో రాసి ఏమంటే శ్లోకాలు రాసిస్తాయి అంటే ఒక్కొక్కళ్ళకి పన్నెండు వేసే శ్లోకాలు చొప్పున ఉంటే ఆ పుస్తకం ఉంది అంటే వర్గీకరించి రాసిందా పన్నెండు శ్లోకాలు రాసిస్తాయి ఈ పన్నెండు శ్లోకాలు అవి సంస్కృతంలో ఉంటాయి అవి ఎటువంటి సంస్కృతంలో ఉంటాయంటే ఏమి సంస్కృతం రాని మహామూర్ఖుడు సంస్కృతంలో రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది పట్టుకుని సంస్కృతం వాడి దగ్గరికి వెళ్ళడం నా దగ్గరికి వస్తూ ఉంటాయి ఈ నాడీ కేసులో వాళ్ళ శ్లోకాలు పట్టుకొని సార్ ఈ తాత్పర్యం ఏంటో చెప్పండి ఆ తాత్పర్యం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ హైలీ కంట్రైవ్డ్ వాడు అప్పటికప్పుడు ఏవో నాలుగు ఐడియాలని పోగేసి నాలుగు మొక్కల్ని పోగేసి వాటిని ఇలాగ కట్టగట్టి ఓ పది వాక్యాలు అప్పటికప్పటికి ఆన్ ది స్పర్ అట్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ వాడు రాసిచ్చేయడం అని తెలుస్తూ ఉంటుంది ఆ శ్లోకాలు చూస్తూ ఉంటాయి వాడి సంస్కారాలు కూడా దాంతో తెలుస్తూ ఉంటాయి ఈ రకంగా జనాలని హింస మోసం చేయడం అని నేనన్నో హింస వాళ్ళని రాంగ్ డైరెక్షన్ లో పుష్టి చేస్తూ ఉండటం ఎంతో సందర్భంలో అయినమాట అవ్యక్త నిధనాని అవ్యక్త ఆది చూసింది కాదు నీకు తెలిసేది కాదు అనుపలబ్ధి అది తెలిసేది కాదు అది వేళ వ్యవస్థ చేయగలుగుతావు ఇన్ని కోట్ల జీవుల్లో ఏ జీవుడు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వచ్చాడన్నది ఎలా వ్యవస్థ చేస్తావు అదేమో అయ్యే మాట కాదు కాబట్టి వ్యక్త మధ్య అని వాడు జీవించి ఉన్నప్పుడు ఇంత గడపడి చేస్తున్నారు ఈ పేరుందని ఏదో చెప్పచ్చుదాని పుట్టడానికి ముందేమిటి మరణించిన తర్వాత ఏమిటి అన్నది సుతరాము తెలియని సంగతి కాబట్టి వీడు మరణించి ఏమైపోతాడు అని ఈ వికమైనటువంటి పరిదేవన వాళ్ళ ఉంటే మధ్యలో మనకి పరిచయం అయ్యారంటారు ఆ పరిచయాన్ని ఆ పరిచయం లా చేపెట్టడం దేవుడికో ప్రార్థన చేసి ఎవరిదాన్ని వాళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మనమో వచ్చాము మనమో వెళ్ళిపోతాం కాబట్టి ఈ పరిదేవన అంటే ఈ రోదనము ఈ బెంగలు ఇవన్నీ కూడా శుద్ధానవసరము ఈ శ్లోకం మళ్ళీ ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముదశ్యే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమివాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్స శ్రీకృష్ణాపణమస్ జన్మన